మీ త్వరకు రప్పించండి మాకించి తన విమలతో మాట్లాడండి పాటల ద్వారా మహింపొందని ప్రభావం కృపలో భద్ర మరిచి దేవ వైరస్ నుంచి మమ్మల్ని కాపాడుతున్న విధానం దేవ అనేకులకి మేము సేవ చేసే విధంగా మమ్మల్ని మీ యొక్క పశుధాత్మశక్తి బలం చేత నడిపించండి కృపచిత కాపా ఉండాల మీరుగా అడిగ ఉండండి మాకుండా కూడా ఆశ్రయ దుర్గమ్మ మీరే ప్రభావ మీ నా ముందుకే యుగ యుగములకు మహిమ కలుగును కాక్రీస్తు ప్రశస్త ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా అమ్మ మా సిస్టర్ పాట పాడాలి సిస్టర్ ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే మృతుకంతా నీదే నీదే దంటూలో కానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం తాగుచున్న ఈ జలం నిలువ నిలయీ గృహం నిలచేయున్న ప్రతి స్థలం ప్రతకుచున్న ప్రతీక్షణం ఈ స్థలం ప్రతకుచున్న ప్రతీక్షణం కేవలం నీరే నయ్య కేవలం నీరే నయ్య నా దంటూ లోన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే నీదే నీదే మృతుకంతా నీదే నా దంటూలో కానాది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా అల్లలి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ మనోజ్ బ్రదర్ ఒక పాట పాడండి బ్రదర్ నా ప్రాణమా నాలోనివు ఎందుకిలా క్రుంగి ఉన్నావు నా ప్రాణమ నాలోనివు ఎందుకిలా క్రుంగి ఉన్నావు దేవుని వాళన ఎన్నో మేలను అనుభవించే దేవుని వలన ఎన్నో మేళను అనుభవించే స్వల్ప కాల శ్రమలను నీవు అనుభవించలేవా స్వల్ప శ్రమలను నీవు అనుభవించలేవా ఎందుకిలా జరియను అడిగే అర్హత నీకులేనే లేదని సహించి స్థుతించి కృప నీకుంటే చాలునులే చాలునులే నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా ఎందుకలా కృంగియో దేవునివలనా ఎన్నో మేళను అనుభవించృదయమా ఇంకెంత కాలం ఇంతగా నీవు కలవర పడుదో నృదయమా ఇంకెంత కాలం ఇంతగా నీవు కలవరపడుదువు దేవుని ఎన్నో ఉపదేశములు పొంది ఉంటివే ఎన్నో ఉపదేశములు పొంది శోధనలను నీవు ఎదిరించి జయించలేవా అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ఎందుకిలా జరిగిందని ఏసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని సహించి స్థుతించి కృపణీకుంటే చాలునులే చాలునులే నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు నా అంతరంగమా నీలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకోమా నా అంతరంగమానిలో నీవు జరిగినవన్నీ గుర్తు చేసుకోమా దేవుడు చేసిన ఆశ్చర్యా క్రియలను మరచిపోకుమా దేవుడు చేసిన ఆశ్చర్యా క్రియలను మరచిపోకుమా బ్రతుకు దినములన్ని యునీవు ఉత్సాహగానము చేయుమా బ్రతుకు దినములు అన్ని యునీవు ఉత్సాహగానము చేయుమా ఎందుకిలా జరిగిందని ఏ సయ్యను అడిగే అర్హత నీకులేనే లేదని సహించి కృస్తుతించే కృపనీకుంటే చాలునులే చాలునులే నా ప్రాణమా నాలో నీవు ఎందుకిలా కృంగియున్నావు దేవుడు చేసిన ఎన్నో మేళ్లను అనుభవించితివి స్వల్ప కాలశ్రమలను నీవు అనుభవించలేవా నా ప్రాణమానాలు నీవు ఎందుకిలా కృంగియు నావు హలో లుయా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్ బ్రదర్ నేను ఒక పాట పాడుతున్నాను కృపామయుడా నీలో కృపామయూడాలో నివసిం పజేసి నందునా ఇది గో నస్తు తుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇది గో యడాము గుడారము సమీ పించీయక ఏ అపాయమునాడారము మీపంచనీయక నమాగములన్నిటిలో నీవే నాశ్రయమై నందున నమాగములన్నిటిలో నీవే నాశ్రయమై కృపామయూడా నీలో కృపామయూడా నీలో నివసింపజేసి నందున ఇది గో నస్తుతులసింహాసనం కృపమయూడా ఏ్యత నినా జీవకిరీటమిచ్చూట ఏత నినా జీవకిరీటమి చూట నిీడక శాశ్వత కృపగా మరేను నీ కృప నను వీడకా శాశ్వత కృపగా మరేను కృపమయూడా నీలో కృపమయూడా నీలో నివసిం పజేసి నందునా ిగో నస్తు తులసింహాసనం నీలో నివసింపజేసి నందున ఇదిగో నస్తు తులసింహాసనం కృపామయుడా నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా నిండుగా ఆత్మ వార్షము కుమ్మారించు నిండుగా ఆత్మవార్షము కుమారించు కృపమయుడా నీలోనా కృపమయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగోణస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నస్తుడాస్తు తుల సింహాసనము కృపామయుడా లే బ్రదర్ అన్న లేరా బ్రదర్ కాల్లో ఈ యొక్క గడిచిన కాలం అంతా మన సురసితంగా కాపాడేందుకు మీకు ఎంత వందనాలు ప్రభావ ప్రభ మీరు అన్న రీతిని తన మళ్ళీ ప్రపంచాత్మకంగా విస్తరిస్తున్న ఓ ప్రభా ఎంతో కాలం క్రిందంటే మీరు మాకు మాట్లాడారు ప్రభావ ఈ చీకటి శక్తికి తన మళ్ళీ మీరు దూరంగా ఉండమన్నారు కానీ ప్రభావ ఆ యొక్క తన మళ్ళీ బలహీనత నుంచి మాకు నిర్లక్ష్యమైన జీవితం నుంచి దీన్ని అనిపించుకోవడం మేము చూస్తున్నాం ప్రభావ చాలా మంది సహాయపడమని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రవ్వ బాధ్యత లేకుండా చేయడం వల్లవి అనేకులకి విస్తరించి మనిషి మీరు ఎన్నోసార్లు మమ్మల్ని చూపించినారు ప్రవ్వ కానీ ప్రవ్వ మమ్మల్ని మట్టుకు మీరు ఇంతవరకు కాచి కాపాడేందుకు మీకు ఓ గొప్ప దైవం మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ యొక్క పరిశుధాత్మ నడిపికు మాకు అనుగ్రహించండి వాక్యాలని గ్రహించి అనేకులకు యొక్క నీతి సత్యాన్ని ప్రకటించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె వ్యూహాన్సు వార్తల నుంచి ఒక చిన్న వాక్యాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నా వెరీ క్లుప్తంగానే వ్యూహాను మూడవ అధ్యాయం వ్యూహాంశు వార్త మూడవ అధ్యాయము అయితే బహు ఆశ్చర్యకరమైన ఏమంటాం అధ్యాయం ఎందుకంటే ఆ మూడవ అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు మనం ఒకటి ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని గ్రహించగలం ఏంది అదంటే యూదుల అధికారి యూదుల అధికారి అన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆయన ఒక పెద్ద మినిస్టర్ అన్నట్టు లేక ఒక పెద్ద లీడర్ అన్నట్టు యూదులకు అంటే యూదుల పక్షంగా వస్తున్న వ్యక్తి అన్నట్టు యూదుల పక్షంలో పక్షంలో ఉన్న వ్యక్తి అన్నట్టు ఒక అధికారి అయితే అతని పేరు నికోదేమ్ కదా అయితే ఎవరు ఈ నికోదేమ్ అనేది బహు ఆశ్చర్యం బైబిల్ లో చాలా మటుకు కొంతమంది వ్యక్తులు బహు ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తూ ఉంటాం ఉదాహరణకి నతానియల గురించి మనం ధ్యానిస్తాం ఆశ్చర్యం ఎప్పుడు మళ్ళాగా అనిపించాడు మనకి ఫిలిప్ గురించి కొంతకాలం కింద ధ్యానిస్తాం దాని తర్వాత ఎప్పుడు కనిపించలే మళ్ళా ఫిలిప్ మనకి బైబిల్ ఎక్కడ కనిపించడు రెండుసార్లే కనిపిస్తాడు ఫిలిప్ ఎక్కడంటే మొదటిసారి స్టెఫెను తో పాటు రెండవసారి అన్నపుంస కొనికి బాహ్ దిశం ఇవ్వడం దాని తర్వాత మళ్ళాగా అనిపించాడు దానికి ముందుగా అనిపించాడు ఆశ్చర్యం గుటర్ కాబట్టి హాన్సు వార్త మూడవ ధ్యానం మనం ఈ విషయాన్ని గ్రహించగలుగుతున్నాం ఈ నికోదీమస్ కదా ఇంగ్లీష్లో నికోధీమస్ అని ఉంది అయితే ఈయన ఎవరంటే ఇంగ్లీష్లో ఆశ్చర్యం ఉంది తెలుగులో ఒక రకంగా ఉంటే ఇంగ్లీష్ లో ఇంకొక రకంగా ఉంది తెలుగులో ఏమనుందంటే నికోదీమ్ అను పరిసయుడు కాబట్టి మూడు విషయాలు మనం గ్రహిస్తాం ఇక్కడ మొదటిదిగా యూదుల అధికారిన అంటే ఎంతో మంది యూదులు ఇతనికి వినాల్సి రెండవది ఇతను ఒక పరిసయుడు చెప్పండి పరిసయం అంటే ఎవరు చెప్పండి పరిసయుడు అంటే వేరుపడి జీవించేవాడు అని అర్థం ఇతరుల నుంచి వేరు పడిన వాడు అని కూడా అర్థం పరిచయాడు అంటే ఇతరులతో కలిసేవాడు కాదు అని అర్థం అందరికీ సెపరేట్గా ఉండేవాడు ఏ సెపరేటిస్ట్ అంటే ఇతని భక్తి ఇటువంటి గ్రూప్ పరిచయాల గ్రూప్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సెపరేట్గా ఉండేవాళ్ళు అన్నట్టు అండ్ వాళ్ళు స్ప్రెడ్ అయిపెట్టరు మొత్తం దేశమంతట స్ప్రెడ్ అయ్యారు అన్నట్టు వీళ్ళు పరిశైలు తర్వాత ఇతను ఒక యూదుల అధికారి రూలర్ ఆఫ్ ద జ్యూస్ అని ఉంది రూలర్ ఆఫ్ ద జ్యూస్ యూదుల అధికారి అయితే నికోదీమస్ అంటే అర్థం ఏంటంటే ప్రజలలో విజయవంతుడు తమ ప్రజలలో విజయవంతుడు విజయం పొందినవాడు అనర్థం పేరు చూడండి ఎంత బాగుంది పేరుకి తగినట్లు తన ఉద్యమం కూడా తర్వాత పరిచయుడు అంటే కూడా ఇతరుల నుంచి సెపరేట్ అయినవాడు అనర్థం కాబట్టి ప్రజలలోకి వెళ్ళి విజయశాలి విజయశాలి కూడా సెపరేట్ కదా అందరితో కలవలేడు ఆయన ఒక్కడే సెపరేట్ అన్నట్టు విజయశాలి విక్టోరియస్ అమాంగ్ హీస్ పీపుల్ కాబట్టిక్టోరియస్ ఆయన పేరుకి తగినట్లు విక్టోరియస్ ఆయన ఉద్యోగంకి తగినట్లు ఆయన అధికారి తర్వాత ఆయన పరిసేయుడు కాబట్టి పరిసెడు కూడా ఇతల నుంచి వేరుగా జీవించేవాడు అన్ని అచ్చి గుద్దినట్లు అతికినాయి ఇతని జీవితంలో పరిసేయుడు నికోదిమస్ రూలర్ ఆఫ్ ద జ్యూస్ అన్నీ ఒకటే అర్థాలు ఇస్తున్నాయి అయితే దీనికి గురించి ఏంటన్నప్పుడు రెండవ అదే వచనంలో చూస్తాం ఈ వ్యక్తి మన ప్రభు దగ్గరికి రావడం అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు వస్తుండదు అతడు రాత్రి అందు ఆయన దగ్గరకు వచ్చి ఉందన్న విషయం ఎందుకు ఉదయం పూట రాలేదు ఉదయం పూట రావచ్చు కదా మళ్ళీ రాత్రి ఎందుకు వస్తున్నాడు ఒంటరిగా అది కూడా ఆయన యూదులకు అధికారి కానీ ఒంటరిగా ఒక్కరు వస్తుండే అది రాత్రి అంది తర్వాత ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా అని పిలుస్తున్నాడు ఇది చాలా ఆశ్చర్యం నాకైతే ఒక యూదుల అధికారి ఒక పరిసైడ్ తల్లతను సెపరేట్గా ఉండేవాడు మన ప్రభు పరిసైడ్ కాదు కదా అయినా కానీ ఆయన దగ్గరికి వచ్చి బోధకుడ అని పిలుస్తున్నాడు ఇది నాకు ఆశ్చర్యమేస్తుంది తర్వాత ఏమంటున్నాడు చూడండి సంబోధించండు బోధకుడ సంబోధించి నీవు దేవుని ఎద్ద నుండి వచ్చిన బోధకుడవాణ్ణి మేము ఎరుగుదము చూడండి ఈ ఎరుగుతారంట ఇది నాకు ఆశ్చర్యం ఉంది ఈయన దేవుని యొద్ధ నుండి వచ్చింది ఎందుకంటే ఇటువంటి బోధ దేవుని యొద్ధ నుండి రానివాడు చెప్పలేడు ఇటువంటి కార్యాలు కూడా ఆయన చేసిన కార్యాలు తెలుసు మనకు ఆశ్చర్య కార్యాలు ఇటువంటి కార్యాలు మనిషిని వల్ల అసాధ్యం ఒకడు దేవుని యొద్ధ నుండి వస్తనే కానీ ఇటువంటి ఇవి అన్న విశ్వాసం వాళ్ళకుంది మేము అంటున్నాడు కదా ఒక్కడు కాదు ఆయన అంటే యువతులు నమ్ముతున్నారు తర్వాత ఏమంటున్నాడు సాక్ష్యమిస్తున్నాడు దేవుడు అతనికి తోడ ఉంటేనే కానీ నీవు చేచున్న శుచక్రియ చేయలేరు అయితే మనము అనేక పర్యలు దేవుని వాక్యాన్ని జన్మిస్తుంటాం కానీ నువ్వు కొన్నిసార్లు సేవలో సేవకుణ్ణి మెచ్చుకుంటూ ఉంటావు కానీ సేవకుడు మాట్లాడేది వింతగా అన్ను గ్రహించనే గ్రహించలేవు ఎప్పటికి కూడా ఎందుకంటే ఇంకా శారీరకంగానే ఉంటాం కదా ఇంకా శారీరకంగానే ఉంటాం కాబట్టి వీటిని గ్రహించలేము దేవుని స్వరాన్ని వినడము ఎప్పుడో మర్చిపోయినాం మనం లోకాతీతంగానే ఉన్నాం ఇంకా ప్రతి వాక్యాన్ని నెమరు ఎప్పుడో ఉన్న వాటిని వినేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూ ఉంటాం అందుకు మనము శ్రమల పాలవుతూ ఉంటాం క్రైస్తవ జీవితం అనే కాదు ఇష్టపదులు అందరూ కూడా అంతే కదా అవిదేత చొప్పుననే వాళ్ళు శ్రమల పాలైనారు కదా ఇష్టాల్పదులు ఈరోజు నువ్వు నేను కూడా అంతే మనమంతా శ్రమలపాలు ఎందుకు అవుతున్నామంటే మన అవిదేత చొప్పుననే అది నీకు తెలవనేదలదు నువ్వు అవితేయుడు అనిషి అవిదే రాలవనిషి నీకు తెలం కూడా తెలదు నువ్వు దానికి ఆ సరేమో నొంది నాకరే నువ్వు తెలుస్తున్నావు నేను అవిదే అయితే చూపించిన నాకు ఇది నాకు ఈ సమాజ వచ్చిందని నేను ఎన్నిసార్లు ఈ విషయం కూడా హెచ్చరించిన ఉదాహరణకి ట్రాఫిక్ లైట్స్ పడ్డప్పుడు ఆగిపోవాలా విశ్వాసి కదా ఈ దేశపు నియమాలని నువ్వు పాటించాలా విశ్వాసులు పాటిస్తారు అన్యులు పాటించారు కానీ నేను చూసిన కొంతమంది అనిల్ చాలా డిసిప్లిన్ ఉంటారు మనకి బుద్ధి చెప్పడం కొరకు దేవుడు అట్లాంటి వాళ్ళని పెడతాడు నేను దేవుని బిడ్డని రక్షింపబడ్డావు అని నేను విరవీగుతుంటావు బుద్ధి చెప్పడం కొరకు అనిలం లేపుతా ఉంటాడు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే వాళ్ళ డిసిప్లిన్ ముందు నువ్వు దేనికి పనికిరావు గాలికి ఎగిరిపో చెత్తలా కనిపిస్తాం మనం వాళ్ళ నీతి నియమాల ముందు చూస్తే ఏ రోజైతే నువ్వు ట్రాఫిక్ లైట్ జంప్ అవుతావు అప్పుడు నీకు యాక్సిడెంట్ అవుతుంది అప్పుడు నేను పోల్సోడు పట్టుకుంటాడు అప్పుడు నీ నేను మొన్న అజీజ్ నగర్ పోతుంటే ట్రాఫిక్ పోల్సోడు ఆపిండు నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది తర్వాత పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు తక్కినవి ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆర్సీ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేదు పొల్యూషన్ లేదు దాని తర్వాత వాటి ఏమంటాం దాన్ని ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఖచ్చితంగా నన్ను నాకు ఫైన్ అయ్యాల్సిన వాడు కానీ నా మీద ఏమి చలాన్లు పెండింగ్ లేవు వాడు చూసింది అదొక్కటే వాడి ల్యాప్టాప్ వాడి ట్యాబ్లెట్ పీసీలో పోలీస్ అతను తన ట్యాబ్లెట్ పీసీలో చూసిండు ఒక్కటి కూడా చెలాం పెండింగ్ లేదు సార్ మీరు వెళ్ళిపోండి సార్ అన్నాడు అంతే లేకుంటే ఆ రోజు నేను అనుకున్న కనీసం ఐదారు వందలు లేచిట్మో నేను రెడీ అయిపోయినా ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను కట్టడానికి కానీ కానీ ప్రభు తప్పించిండు ఇప్పుడు నేను వాటిని త్వరగా సిరి చేసుకోవాలా ఎందుకంటే నేను అవితే చూపించిన కదా కానీ నన్ను పట్టించండు దేవుడు కానీ తప్పించండి కూడా దేవుడు పట్టించేవాడైనానే తప్పించేవాడైనానే రోగం పెట్టేవాడైనే రోగం మానిపేవాడైనా గాయం కట్ గాయం చేయి వాడైనా గాయం మానిపేవాడాయననే మనకు తెలిసి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు చేసుకోవాలా మనం మారమన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మనము మారం మన జీవన విధానం అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇంకో విజయశాలి మనుషులలో విజయశాలి అందరి మీద విజయం పొందినవాడు అందుకు ఆయన రూలర్ ఆయన ఏసుపాధరికి అర్ధ రాత్రి పూట వస్తున్నాడు ఎవలేని టైంలా ఆయనకి ఎక్కడైన ఆశ ఉంది ఆయన తను మాట్లాడదనే వస్తా వస్తేనే ఆయనని పొగుడుతున్నాడు ఆయన ఆయన గురించి పొగుడుతున్నప్పుడు నువ్వు చేయు కార్యములు దేవుని దగ్గర నుంచి కాని కానీ ఇటువంటి నువ్వు చేయలేవు అని అంతను మాట్లాడినప్పుడు మూడో వర్షంలో ఏసు మాట్లాడతాడు చూడండి అందుకు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానేను నాకు అప్పుడే మనసులో అర్థమైపోయింది నీకో దేవు ఏ ప్రశ్న ఉందో ఆ ప్రశ్న బయటికి ఇయ్యకముందే నా జవాబిచ్చేసాడు నీ మరి మరీ ఆశ్చర్యపోయింది ఈయన కెట్ట తెలుసు నా హృదయంలో ఉన్న ప్రశ్న దీని వివేచన వరం అంటే తెలుసు కొంతమందికి ఉంది మన సేవలో ఉన్నది కొంతమందికి గిఫ్ట్ కానీ వాళ్ళకి తెలియదు నేను కూడా చెప్పాను ఎందుకంటే దీనివల్ల అనర్థాలు కూడా వస్తాయి నాకు జరిగింది గతంలో ఒక స్టోరీ సిస్టర్ మీ హస్బెండ్ ఇంకొక స్త్రీతో ఉన్నాడు సిస్టర్ అంటే తిట్టేసి వెళ్ళిపోయింది భయంకరంగా తిట్టేసి ఏం మాట్లాడుతున్నావు అని తిట్టే నా భర్త గురించి నాకు తెలదా తర్వాత రెండు రోజుల కాళ్ళ మీద పడి ఏడిచింది బ్రదర్ మీరు చెప్పినట్లే నిజమైంది బ్రదర్ ఆ బ్రదర్ గురించి నాకు తెలుసు అతనికి ఆ వరం ఉండే నేను నా గురించి చెప్తాను మీరు అనుకుంటారేమో నేను నేను అనే నేను ఆ బ్రదర్ నాకు తెలుసు నా రక్త సంబంధంలో ఒక వ్యక్తి అత అతనికి ఉండే ఆ వరం నీ మొహం విడగానే చెప్పేసేటట్టు నేను ట్రై చేసిన వరం నేను చేసే ప్రభ నా కొద్దు వరం అన్నా చాలా డేంజరస్ వరం ఇది కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతాయి నీ హృదయంలో ఏముందో నాకు తెలిస్తే సమస్తం తేటగా ఇంకా నేను దేవుణ్ణి అయిపోతే నీ దృష్టిలో లైన్ కడతారు అంతా ఇంకా నాకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఏం అవసరం లేదు కొద్ది సాయంత్రం వరకు అందరు లైన్ కడతారు వాడు నేను ప్రేయర్ చేస్తే ముగి వారం నేను పాటిస్తాను వాడికి ఏం సంబంధం చెప్పేస్తాను ఇట్లా సాల్గాను రోడ్డు మీద అదేమంటాం మన క్లినిక్ పెట్టుకున్నట్లే అది కాదు మన ఆత్మలను సంపాదించుకోవాలా ఇంటి దగ్గర కూర్చొని ఉపాసం ఉండి ప్రార్థన చేయడం కానే కాదు మన సేవ సేవకుల మధ్యలో తిరుక్కుట్ట కానే కాదు మన టైం అంతా వేస్ట్ అజీజ్ నగర్ పోతే ఎంత టైం వేస్ట్ అవుతుందో నాకైతే ఎందుకంటే అంత రక్షణ పొందిన వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళకి నేనేమిస్తాను అంత రక్షణ పొందిన వాళ్ళే ఆ చిల్కూరు ఆ ప్రాంతీయులు అంతా రక్షణ పొందిన వాళ్ళు వాళ్ళకి నేను ఏమి ఇవ్వగలను ప్రార్థన అంటారా అది ఎక్కడి నుంచైనా చేయొచ్చు కదా ఎక్కడికి చేయొచ్చు ప్రార్థన అక్కడికే పోయేందుకు చేయాలా అది శారీరకమైన కోరిక ఇప్పుడు అలాని నా తల మీద చేయబెడితేనే స్వస నీకు శారీరకమైన కోరిక తల మీద చేయబెట్టకుండా కూడా కార్యం జరుగుతుంది ప్రార్థన ఎఫెక్ట్ అట్లా ఉంటుంది యాయురు కుమార్తె గురించి చెప్పలేదా మన ప్రభు దేవుడు మాట సెలవిస్తే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్లు మనం చూస్తాం బైబుల్లో ఆయన ఎక్కడ పోయిండో పోయి తలమీ చేపెట్టి ప్రార్థన చేసిండు వాళ్ళకి చేయలేదు కదా ఇది శారీరకమైన కోరిక ఇది ప్రతి సంఘంలో ఉంటుంది గుంపులో ప్రతి గుణగణం ప్రతి ఒక్కరికి గుణగణం కనిపిస్తూ ఉంటుంది అది శారీరకమైంది ఇంకా నువ్వు ఆత్మంగా మరలేవు ప్రతి ఒక్కరిని ఆత్మలో చూడమంటే ఇంకా శరీరంలో చూస్తున్నావు ఫలాని సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తేనే అవుతుంది ఫలాని బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తేనే అవుతుంది శారీరకమైన కోరిక ఖచ్చితంగా చెప్పాలంటే కాబట్టి నికోదీమస్ నోట్ హృదయంలో ఉన్న కోస్ క్వశ్చన్ అది ఏంది నిత్య జీవం వల్లంటే నేనేం చేయాల కృతంగా జన్మిస్తే చూస్తారంట అంతే అని దేవుని రాజ్యం లోపల పోవాలంటే ఏం చేయాలా క్రమేణ ఇక్కడ ఏమంటున్నాడు మూడో వర్షంలో అందుకు యేసు నీ కొద్ది మాసం మాట్లాడుతున్న నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నానా నిశ్చయం అది హండ్రెడ్ ఫ్యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో అందులోకి అడుగు పెట్టలేడు కు చూస్తూ ఉంటారేమో కానీ పోలేరు అంటున్నాడు అయితే ఈయన పరిసేయుడు చదువు మీద బహు దీర్ఘమైన పట్టుదల కలిగిన వాడు బైబిల్ జ్ఞానం నాలెడ్జ్ చాలా ఉన్నవాడు కానీ ఆయనకి తెలియదు క్రొత్తగా జన్మించడం అంటే ఏందో ఎందుకంటే పాత నిబంధన పుస్తకాలు ఎక్కడు చెప్పండి క్రొత్త గురించి ఎవరని చూపించగలరా ఇరుమియా దగ్గరికి వస్తే హృదయ సున్నతి గురించి మాట్లాడింది కానీ కృత జన్మ గురించి ఎవ్వరు మాట్లాడలే క్రొత్త అన్న అంశము పాత పుస్తకాలలో ఎక్కడా కనిపించదు కనిపిస్తే చూపించది మనం నేర్చుకుందాం మన వివాదం తీర్చుకుందామన్నాడు కదా దేవుడు పోయిన వారం నాలుగో వచనంలో నికోద్విమస్ వేసే ప్రశ్న అదే ఆయనకి తెలుసు ఇదే ప్రశ్న నేను వేయాలనుకున్నాను దానికి జవాబు డైరెక్ట్ ఇచ్చేసాడు ప్రశ్న చూడకుండానే అందుకు నికోద్విమస్ అంటున్నాడు ఇప్పుడు ముసలి మనుషుడు ఏలాగూ జన్మిపగలడు ఆ ప్రశ్న బాగుంది ముస్లిం ఎట్ల ఎట్లా జన్మించకపోయాడు అంటే తిరిగి తల్లి గర్భ రెండో మారు తల్లి గర్భ ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా ఇది బహు ఆశ్చర్యంగా ఉంది ఈరోజు కూడా ఉన్న మనిషి వేసే ప్రశ్న ఇదేనా ఎట్లా తిరిగి తల్లి గర్భంలో పోగలడు ఎట్లా తిరిగి బయటికి రాగలడు ఇది వింతరకంగా ఉంది నికోదిమస్ ఆయన వేసే జవాబు బహు ఆశ్చర్యంగా ఐదవ వర్షంలో దేవుడు మాట్లాడుతున్న ఇప్పుడు మన ప్రభు ఏసు ఇట్లానే నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను చెప్పండి ఆయన మూడవ వర్షం లేచిన జవాబు ఏంది ఐదవ వసనం లేచిన జవాబు ఏంది ఎవరని చెప్పగలరా మన మధ్యలో డిస్కస్ చేసుకుందాం ఉత్తగా వినడమేది వాక్యం చాలా విన్నారు మీరు సమృద్ధిగా తయారైనారు మీరు పొరలి పారుతుంది మీ నోట్ల నుంచి వాక్యాలు మూడో ప్రశ్నకి ఐదో ప్రశ్న మూడవ వచనానికి ఐదవ వచనంలో ఉన్న తేడా ఏం చెప్పండి ఎవరన్నా నేను కొంతసేపు ఉంటా సైలెంట్ గా మీరు చెప్పేంతవరకు అంటే మూడో వచనంలో ఆయన డైరెక్ట్గా నూతనంగా జన్మించాలని చెప్పిండు అన్నది మన ప్రభు డైరెక్ట్ గా చెప్పిండు ఆయన ఎప్పుడైతే ఈయన జన్మించడం ఏందనేది ఈయనకి ఎట్లా అని డౌట్ వచ్చి అడిగినప్పుడు మన ప్రభు అప్పుడు దాన్ని విశదీకరించి నూతన జన్మ అంటే ఏంటంటే నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మించాలా అనేది మన ప్రభు చెప్ ఇంకో చెప్పగలరా ఇది మూడో దాంట్లో ఏముందంటే కొత్తగా జన్మిస్తే కానీ అదే అసలైన తేడా నేను అనేది ఏంటంటే ఇంతమంది వాక్యాన్ని చూస్తారు కానీ ఒక నాకు ఆ బ్రదర్కి ఎందుకు దొరికింది అది చూడండి మైండ్ సెట్స్ చెప్తున్నాం మన చూసే విధానాలలో మనం అందరం చదువుతున్న వాక్యం కానీ ఎందుకు సేమ్ అండర్స్టాండింగ్ వస్తలే అందుకు మనం పోతున్నాం అవకాశాలు పోగొట్టుకుంటున్నాను చూడడం ఏంది ప్రవేశించడం మీద తేడా లేదా ఎంత తేడా ఉంది కొత్తగా జన్మించిన కేవలం పర్లవరాజను చూడగలడు కానీ అక్కడుంది నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించేనే కానీ పర్లవరాజనలో ప్రవేశించలేడు అని ఏమంటాడు నిశ్చయంగా చెప్తున్నాడు నిశ్చయంగా అంటే గ్యారంటీ ఇంకా అని అది డోకే అనుమానమే లేదు అన్న ప్రవేశించలేరు అందుకు క్రొత్తగా జన్మించడం అంటే మార్మన్స్ కదా నేను పాపిని నాయన నన్ను పాపాలు దేవా అన్నప్పుడే క్రొత్తగా క్రొత్తగా జన్మించడం బానగైన ఎక్స్పీరియన్స్ తిరిగి జన్మించడం అంటే పాపపు జీవితం నుంచి పరిశుద్ధ జీవితానికి రావడమే క్రొత్త అనుభవం కానీ తర్వాత ఏముంటుందంటే నీటి మూలంగా అంటే వాక్యపరంగా అభివృద్ధి పొందకపోతే పర్శుదాత్మ అభిషేకంలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యంగా ప్రవేశించలేవు ఎందుకంటే సింపుల్ సింపుల్ ఫ్యాక్ట్ ఏదో తెలుసా భూమి మీద ఉండాలంటే శరీరంలో ఉండాలా పరలోకంలో ఉండాలంటే ఆత్మలో ఉండాలా అంతే తేడా ఎందుకంటే ఆయన ఏడు ఆకాశంలో సృజించిండు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రకమైన జీవరాశ్రం పెట్టి వాళ్ళు ఇక్కడ రాలేరు వీళ్ళు అక్కడికి పోలేరు ఎందుకు వాళ్ళు ఇక్కడ ఈ శరం ధరించుకొని అందుకే దేవదూతలు భూమికి రావాలి శరం ధరించుకొని వచ్చినారు వాళ్ళు వీళ్ళు పెట్టినే వాళ్ళు తిన్నారు రొట్టెలు తిన్నారు మాంసం తిన్నారు మళ్ళీ వెళ్ళిపోయినారు ఎందుకంటే షార్ట్ టైం వాళ్ళు ఇంకా మేము త్వరగా వెళ్ళిపోవాలంటుంటారు చూడు ఎప్పుడండి మీరు వినండి దూతలు వాళ్ళ టైం ఫిక్స్ ఆ టైం ఫిక్స్ అయినాక ఆటోమేటిక్గా శరీరం వదిలేస్తారు శరం డిజాల్వ్ అయిపోతుంది ఆత్మహత్య అమాంతంగా గాలికి వెళ్ళిపోతుంది పరలోకంకి వెళ్ళిపోతుంది నీవు కూడా అంతే నువ్వు పరలోక రాజాలు అడుగుపెట్టాలంటే నువ్వు ఆత్మలో జన్మించాల అందుకు కనిపెట్టుకోండి పరశుధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టుకోండి దాని తర్వాత యోహాను భక్తులు ఇంకొక విషయం జ్ఞాపకం చేసి అది మనం ఛాన్సాలు ధ్యానించడం కూడా ఆత్మలోను అగ్నిలోను నీటి మూలంగా ఆత్మ మూలంగా అగ్ని మూలంగా ఇప్పుడు వేసిన ప్రశ్నకి ఇవి నాలుగు దశలు క్రైస్తవ జీవితంలో నాలుగు దశలు ఒకటేమో క్రొత్త జన్మ అనుభవం ఒకటేమో నీతి మూలంగా ఒకటి ఆత్మ మూలంగా చివరిది అగ్ని మూలంగా ప్రటంగ మనం ముద్రించుకోవడం అది అగ్నితో ముద్రించబడ్డ కేసు అది మందికి అగ్నిలో ముద్ర ఉంటుంది నీకు నాలుగిట్లో ఏ అనుభవం ఉందో నీకు తెలుసా ధీమాగా జపకు ఆలోచించి చెప్పాల్సిన ప్రశ్న ఇది జవాబు నీకు ఒక జస్ట్ కృత్త జన్మ అనుభవం అయిందా నీకు వాక్యపరంగాను జన్ జన్మించినవా అంటే నీటింపు మూలంగా జన్మించినవా వాక్యపరంగా జన్మించినవా దాని తర్వాత ఆత్మ మూలంగా జన్మించినవా దాని తర్వాత అగ్ని అభిషేకంలో జన్మించినవా ఏ దర్శకు వచ్చినావి రోజు వరకు ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళు కదా ఇన్నిసార్లు సేవలో ఉన్నావు కదా ఏ దశకు నువ్వు వచ్చినావు ఈరోజు కొంచెం గ్రహించడానికి ప్రయత్నించు ప్రభువును కూడా అడుగు రవ్వా నిజంగా నేను ఏ దశలు ఉన్నాను ప్రభావ ఎందుకంటే సే క్రైస్తవ జీవితం అంతా విధేయతకు సంబంధించింది అని వింటా ఉంటాం మళ్ళీ ఎక్కడుంది విధేయత నేను నిజంగా విధేయత చూపిస్తున్నా లేదా చూపి ప్రవ్వా క్రైస్తవ జీవితం అంతా ఈరోజు ఎందుకు అంతకంతకు చెడిపోవడం అంటే నిర్లక్ష్యం ఇక్కడ అది విధానం ఏంటనేది ఆరో వర్షంలో చెప్తున్నాడు శరీరం మూలంగా జన్మించది శరీరము ఆత్మ మూలంగా జన్మించది ఆత్మ చాలా ఆశ్చర్యమైన ఎంత కష్టతరమైన వాక్యాలు అంటే ఇవి నేను అంత దీని మీద ఈరోజు నేను మిత్రం ధ్యానించదలుచుకోలేదు మీరు ధ్యానించండి ఎందుకంటే మీరు బాగా చదువుకున్న నాకంటే కాబట్టి మీరు ఇంకా డీటెయిల్డ్ గా వాటి గురించి చెప్పగలరు కావాలంటే ఒక డిస్కషన్స్ కూడా పెట్టుకుందాం శరీరం మూలంగా జన్మించేది శరీరంను అంతే కదా ఓ న్యూబార్న్ బేబీ శరీరమే కదా ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ మీరు క్రొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అంటుంది మీతో తెలుస్తాను జన్మిన భాం చూడండి ఎవరన్నా గాలి దానికి ఇష్టమైన చోటును విసిరను నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి పోవునో నీకు తెలియద్దు ఈ మన జనవరి ఫిబ్రవరిలో డైరెక్షన్స్ మారుతా ఉంటాయి విండ్ నార్మల్గా అయితే ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది కొన్నిసార్లు వెస్ట్ టు ఈస్ట్ ఉల్టా అవుతుంది నార్త్ సౌత్ విండ్ అంటాం ఈ ఫిబ్రవరి ఫస్ట్ అప్పటికీ ఏమవుతుందంటే నార్త్ నుంచి విండ్ వస్తుంది సౌత్ అది చాలా భయంకరమైన చలి అది అది భరించనే భరించలేం మనం ఇట్లా విసురుతూ ఉంటుంది చల్ల గాలి ఏసీలోకి వస్తుంది ఉంటుంది అది ఇంకా నయం గాలి ఓకే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ డిగ్రీస్ కూడా పెట్టుకుంటారు కొంతమంది ఎట్లా పెట్టుకుంటారు కానీ ఈ గాలి మటుకు అన్యాయం ఉంటుంది ఎంత చల్లగా ఉంటుంది తినేస్తుంది శరీరంలోని స్థలాలంతా మాంసం తినేస్తుంది అది గుండ్లు గుండ్లు అయితే పోపం అందుకే ఫిబ్రవరిలో జాగ్రత్త గుండాలా మనం ఎప్పుడు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి అలాగే ఉండున ఉన్నాడు అంటే ఏంది గాలిలాగా ఆత్మ మూలంగా జన్మించేవాడు గాలిలాగా విసురుతూ ఉంటాడు ఎక్కడ వెళ్తా ట వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం అందుకు నిపథము ఈ సంగతులు ఎలాగో సాధ్యమని ఆయనను అడగగా ఏసు ఇట్లా నేను నీవు విశాలకు బోధకుడు వైంటివి ఉండి వీటిని ఎరుగవా నువ్వు చదువుకునుందే కదా ఆయన నీకు ఎంతది గ్రాడ్యుయేషన్ అంటే చాలా ఎక్కువే కదా ఒక గ్రాడ్యుయేట్ వైంటి నీవు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే మళ్ళీ అసలు ఈ చదువు సంగతి ఏం చెప్పండి అందుకే అన్నారు చదువుకును కంటే సాకలో నయమని అందుకు పదకొండవ వచనంలో ఏసుడవ విషయం మాట్లాడుతుంది సమరస్థితం అటునే మాట్లాడండి మేము ఎరిగిన సంగతి అని చెప్పుచున్నాం సమరస్థితం అమ్మ మీరు ఎరిగిన దాన్ని ఆరాధిస్తారు మేము ఎరిగిన దాన్ని మేము తెలియని దాన్ని మీరు మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం ఆశ్చర్యంగా కదా ప్రతి స్థలంలో ఇదే విధానాలు మనం చూస్తా ఉన్నాం తెలియని దాన్ని ఆరుదించే కనిస్తవ జీవితం తెలిసిన దాన్ని ఆరుదించే కనిస్తవ జీవితం బహు దానికే సాక్ష్యం మా సాక్ష్యం మీరు మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా మీరు అంటే మొత్తం యువతులకు అధిక అధిపతి అదైనా మీరు ఎప్పటికీ నన్ను అంగీకరింపరు అని చెప్పేసి నిశ్చయంగా చెప్తున్నాను మీరు ఎప్పటికి నన్ను ఎందుకు అంటే పదకొండో వర్షంలో భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పర్లోక సంబంధమైన అవి మీతో చెప్పిన ఎలాగూ నమ్ముదరు ఆశ్చర్యం ఏంటంటే పాలు భూసంబంధమైన వాటిని కూడా నమ్మలేదంట పర్లోకపోయిన సంగతులు నమ్మలేదంట అందుకు ఇసాల్ పాలు నశించిపోయినారు పదమూడవ వచ్చం కదా అక్కడ నేను వాక్యాన్ని ముగిస్తా తర్వాత వీరిగా ధ్యానిస్తాం మనసారి ఈ ఒక టూ త్రీ ఎపిసోడ్స్ లాగా దీన్ని ధ్యానిస్తాం ఈ వాక్యాన్ని పదమూడవ వచనం మరియు పరలోకం నుండి దిగి వాడే అనగా పరలోకంలో ఉండు మనుష తప్ప పర్లోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనో లేడు ఏలియ కూడా కాదు ఆనోకు కూడా కాదు అది అబద్ధ బోధ బహు కష్టతరమైంది ఇది కాబట్టి నేను ఇక టెంపరీగా ఆపేస్తాను ఎందుకంటే దాని తర్వాత ఆయన మరణం గురించి ప్రవచించేట్టు చూస్తాం పద్నాలుగు పదిహేను వర్షాలలో అరేంద మోసే సర్పంను ఎలాగో ఎత్తానో అలాగే విశ్వసించి ప్రతివాడను నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష కుమారుడు ఎత్తబడబలెను మీద దాని మీకు తెలిసిందే చిన్నప్పటి నుంచి కంఠస్థం చేసిన వాక్యం పదహారో వర్షం ఆయన మరణము మనకి నిత్య జీవనం అనుగ్రహించింది లేకపోతే నశించిపోయేవాళ్ళమే మనం గొప్ప దేవుడైన ఎంతో ఆశ్చర్యకరంగా పరిశుద్ధుడు మన తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించినంతవరకు కాచి కాపాడం అడుగడుగున సహాయపడుతూనే ఉన్నాడు ఎప్పుడో నశించుకోవాల్సిన వాళ్ళం మనం కానీ ఎంతగానో ప్రేమించింది ఈ లోకాన్ని ముఖ్యంగా నిండి అయినా మనం ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటామో అర్థండి అది ఎందుకు ఇతరుల ఇతరులకు దుఃఖకరంగా ఇతరులకు బాధకరంగా మనం జీవిస్తాం అసలు ఇతరుల బాగోగులు ఆలోచించమని వాక్యము వాక్యానికి విరుద్ధంగా ఉండి అతిక్రమం చేస్తే పాపం కదా ఇతరుల బాగోగులు ఆలోచించవల్లా ఉండాలి కానీ ఇతరులకు హానికరంగా ఉంటే మనం ఎంత కష్టతరం పశ్చాత్తపడాల ప్రభుణం క్షమించినాయి కానీ ప్రార్థన చేయాలా మనం అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తా పరిశుద్ధవా దేవా మీకు వదనాలు వేసేయ్యా ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు ఎంతో వదనాలైనా గొప్ప తండ్రి మీకు ఎంతో శుద్ధ ఈ దిన మీరు ఎంతో మాకు సహాయకల్పండి నడిపేసేందుకు మీకు వదనాలు ప్రభావ మంచి ఆరోగ్యం దయచేస్తున్నారు ఆహారం దయచేస్తున్నారు ప్రభావ దాన్ని మీకు ఎంతో వదనాలు వేసేయా నిర్లక్ష్యం జీవితం నుంచి మాకు విడుదల కల్పించినైనా ఇతరుల ఆలోచించే వారి గురించి సేవాకంగానే మీరు ఎప్పుడు మా బావులను ఆలోచించిన సేవకులు ప్రభు మేము కూడా అటువంటి సేవకులు ఉండాలనైనా పితరులకు హానికరంగా ఉండే సేవ మేము చేయలేదు ప్రభు సహాయపడమని ప్రార్థిస్తాం కనికరించమని ప్రార్థిస్తాం ఇది మధ్య మీ యొక్క సాయం చేత సురక్షితంగా మన మీ మై మార్గాన్ని నిలబెట్టుకోమని ఎవరైతే మళ్ళీ ఇన్ఫెక్ట్ అయినారో మా గ్రూప్లో వీళ్ళందరి గురించి ప్రార్థిస్తున్న మనకు సంపూర్ణమే నేను ప్రజల స్పిరిట్స్ get out of their body right now in the mighty name of Jesus Christ I command you you have no right over their body we claim that back with the mighty name of Jesus Christ by the sovereign Jesus blood protection in blood command he see Christ on our blood this ground tendri amen amen amen parishodada parishodada prema galgina tendri adapu parishodada ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ దీవం కలిగిన తండ్రి స్థయ్య నీకి వందనాలు ప్రభా తండ్రి నీకి స్తులు నాయన స్తోత్రములు తండ్రి ప్రభ ఇ గడిచిన కాలం తండ్రి ప్రభాని కృపలో మమ్మల్ని కాచి కాపడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభాని కంటి కాచి కాపాడి దినముకు కూడా ప్రభా తండ్రి నీకు నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు తండ్రి నీకు వందనాలు ప్రభ తండ్రి నీకే స్తుతులు నాయనా స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే యుగయుగములకు కలుగునుగాకలే తండ్రి ప్రభ నా తండ్రి ప్రభా మాలో ఏమైనా నిర్లక్ష్యమైన క్షమించండి ప్రభ ఏమైనా నీ వాక్యానుసారంగా విధేత కనబరుచుంటే నాయన ఏదైనా విషయంలో మేము తప్పిదం చేసి మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి అవి మళ్ళీ మా జీవితంలో మేము రిపీట్ కాకుండా ధైర్యంగా వాటిని ఆయన మేము వాటిని సరిచేసుకొని ముందుకు పోయేలాగా మీరే సహాయపడండి ఏ విషయంలో మేము భయపడకుండా ప్రతి విషయంలో మేము ధైర్యంగా ఉండాలా ప్రభా నీ పరిశుద్ధాత్మా అభిషేకం అనుగ్రహించండి ప్రభా తండ్రి మీ శక్తి బలం చేత నడిపించండి ప్రభా తండ్రి నా ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్కరూ నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మించితే గాని నీ రాజ్యంలో ప్రవేశింపలేరని చెప్పినావు ప్రభా తండ్రి కాబట్టి అనేకులని ప్రభా మేము నాయన నీ రాజ్యంలో ప్రవేశించేలాగా ఒక నాయన సాధనం మేము వాడబడాలా నీ స్వార్థ ప్రకటించాలా అనేకులని రక్షణలోకి నడిపించాలా నా ప్రభా తండ్రి అలాంటి ప్రయాసం మాకు అనుగ్రహించి ప్రభ ఎక్కడ నాయనా తండ్రి ఈ లోకంలో ప్రభ మేమున్నాం కానీ నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రతిదీ ప్రభ మీ వాక్యానుసారంగా మేము నడుచుకునే జీవితం అలాగే ప్రభా తండ్రి ఎక్కడ మాలో ఈ లోక సంబంధమైన బలహీనతలు నాయన మాకు క్రియలు ఉండకుండా శరీర సంబంధమైన వాటి అన్నిటి నుంచి మాకు విడుదల ఇవ్వండి ప్రభ నన్న పరిశుద్ధాత్మ అభిషేకం మీరే మాకు తోడ ఇవ్వండి నడిపించండి ప్రభాత తండ్రి ప్రతి విషయంలో ప్రభా నాయన మీరు చెప్పినారు కృతజ్ఞత స్థుతులు చెల్లించమన్నో ప్రభ ప్రతి విషయంలో ఆనంద నాయన ఆనందించమన్నో ప్రభా తండ్రి ఎడతెగక ప్రార్థన చేయమన్నో ప్రభ ఈ మూడు మా జీవితంలో పాటించేలాగా ప్రభ నాయన ముందుకు పోవాలా ప్రభ దేని విషయంలో మేము చింతపడకుండా ప్రభా మేము వెళ్ళాలా ప్రభా తండ్రి మీరే మాకు తోడు సహాయకులు మీరే ప్రభ మమ్మల్ని నడిపించే దేవుడు మీరే మాకు తోడుండగా మాకు భయం లేదు ప్రభ కాబట్టి వాక్యం ద్వారా నీ స్వరం ధార నువ్వు మాతో మాట్లాడినావు తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ నా నీ పట్ల నాయన మాలో ఏమైనా ఆయస్కరమైన జీవితం ఉంటే నాయన మీరే క్షమించమని మేము పాపం లేని వారమని చెప్పుకుంటే మేము అపద్ధి కులం నీ వాక్యం మాలో ఉండదు ప్రభ కాబట్టి ఏదైనా ప్రభ మా ఆయన నీ పట్ల అవిధేయత కనబరుచుంటే క్షమించమని తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ నజ్రెడైనా ఏసుక్రీస్తూ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడా ఈ సయా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం ప్రోభ సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా నీకే వందనాలుగు తండ్రి ఇదిగో ప్రభా గడిచిన కలవంతా ప్రోభ మన కాచి కాపాడిని రెక్కచరిన భద్రపరచినందుకు నీకు వంద తండ్రి నాయన ఇంతమంది సజీలకులో లేరు ప్రోభ కానీ నాయన నీ యొక్క కృపను బట్టి కనికలమును నేను ఇది నాన్న సజీలకులో ఉన్నాం ప్రోభ నేను స్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రభావ అటువంటి కృపను ఒక అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకోవడం ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావంలో యుగ యుగంలో నీకే చెల్లని ప్రవాహ ఐదుగో తండ్రి మహజాన కళ సమయంలో ప్రభా మీ మతం మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు అన్నారు ప్రభా అవును తండ్రి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ప్రభా జన్మిస్తాను కానీ ప్రాభ నీ రాజ్యంలో ప్రవేశింపలేనుంది ప్రాభ నేను రెండు రకాలుగా ఉంది ప్రాభ కాబట్టి తండ్రి మేము ఏ దశలో ఉన్నామో తెలుసుకోవాలా ప్రాభ తండ్రి నాన్న ఆ రీతిగానే ముందుకు పోవాలా ప్రాభ తండ్రి నాన్న సంపూర్ణం ఓటకు సాగిపోవడం చెప్పినారు ప్రభా కాబట్టి సంపూర్ణంగా ముందుకు వెళ్ళాలా ప్రాభ సంపూర్ణంగా మేము తయారు కావాలా ప్రాభ మీరే నాయన మాలో ఎటువంటి అవిధేతను క్షమించండి ప్రాభ తండ్రి నాయన మీ వాక్యం సరంగా అనుగ్రహించండి ప్రాభ ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండడానికి వీలేదు ప్రాభ నిర్లక్ష్యం చేసినాం ప్రాభ క్షమించ ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఇక్కడి నుంచి ప్రభావ ప్రతి విషయంలో మెలకు కలిగి ఉండమన్నారు ప్రాభ మెలుకుగానే జీవించడం సాయం దాన్ని ప్రభావ మా అపరాధలన్నింటినీ క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎంతో మంది నైనా ఉత్తిగా వినిపోయే రీతిగా ఉన్నారు ప్రభా మేమైతే ఆ రీతిగా ఉండడానికి వీలలేదు ప్రాభ మీరందరం ప్రభావ మీరు ఉద్దేశం కొరకు ఏర్పడుతున్నారు ప్రభావ ఆ ఉద్దేశాన్ని ప్రభావ మేము నెరవేర్చాలా ప్రాభ లోపస్తుల వల్లే జీవించడానికి వీల్లేదు తండ్రి నేను ప్రభావ నీకు రాజ్యంలో చేర్చితే మాకు ఉద్దేశం ప్రభావ దాని కొరకు మేము ప్రయాసపడాలి ప్రభావ ఈ మధ్యాహ్నం కలస ప్రభా మీరు మీ స్వరంధార మాట్లాడు మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బలపరుచుకున్న దీనికి వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చరించుకుంటూ అజరైన క్రీస్తు పరిశుద్ధున్నా మిమ్మల్ని ప్రార్థించి పెడుకుంటున్నాను త్రీ ఒక్కొక్కరిగా ప్రార్థించండి ప్రభా కవి బ్రదర్ మీ వాయిస్ వినిపిస్తలేదు మనోజ్ చూడలేకున్నారు అలాగే అనాది వాతం వాళ్ళ తన నికం రాత్రి వెరవచ్చి మీతో మాట్లాడదా ఇట్లా ఉత్తరం ఇచ్చింది సంపూర్ణ సాగిపోవప్రభాను కర్రీ చేయండి వాళ్ళ ఇంకా బలంతో తొలగించి మీరే బలమంతులు యేశప్రభ మీ బలాన్ని దయచేయని అలడిగా ఈ వాక్యం తీవ్ర ధ్యానం చేసి సాయం చేయని ప్రతి ఆట దయాలు ఈ లోకంలో నీకు అందం చేసే ఎంతో మంది ఉన్న యేశప్రభ నా దీవానికి శోతం వాల్విశువార్త పోవాలి యేశప్రభ మీరు కారణించేని నాయశానికి గొప్ప దైవానికి పొందాలి యేశ్వ్రభ అలడిగా ఈ లోకంలో వచ్చిన ఈశ్వ్రభ రక్షణ కాలం సిద్ధం చేశాను ఆ కర ఈశ్వరప్రభ మా పాపం శాపం రోగాలు భరించి ఆ సిల్వైన వార్త మంచి వార్త మేము చెప్పాలి యేశప్రభ మీరు సహాయం చేయండి అలలీయ మాలో ఇంకా ఏంటే ప్రభావం మీరు మీరే విడుదల చేయండి సైతానికి ఇబ్బందించండి వైరస్ ప్రబుడ్డాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు స్వస్థపరచండి అలలియ నా ఆ తెగులు మీరు ఆపండి అలలియ అందరూ శువార్త పోవాలా అందరు రక్షణ పొందాలా ఇసు కార్యం ఈ వ్యాక్సిన్స్లో తనిపో అది కరిగిపోవాలా నా దీవానికి శోతం చేస్తాం అలలీయ నా దీవానికి స్వతం పది బిడ రక్షణ పొందాలా మీరే కార్యం చేయండి అలలి ఎక్కపీ కుటుంబ జ్ఞాపకం చేసుకోండి పది బిడ్డ ఫ్యామిలీ ప్రశుద్ధాత్మక బలంతో జ్ఞానం తొలిపి కుటుంబంలో నిమ్మది శాంతి కలిగి చేయండి నా ప్రభాని అక్కడ తొరగుంది సుప్రభ అలరిగా త్వరగా ప్రభావ సువార్థ చూతాలను సాయం చేయండి మాల ఇంకా బలంతో చూపించండి దాని మీద ఉదయం పొందాలా మీరే కార్యం చేయని కలి ప్రార్థన శక్తిగా ప్రార్థన శక్తిని జాగ్రత్త ప్రభావీ అనాదేవ నలుసుకున్నాను సాయం చేసి అలలి అనాదివని ప్రార్థించండి ప్రేమల దేవా కృపణండి దేవాసాన్ని లెక్కలేని బంధనాలు కృతజ్ఞతాస్తు తలస్తోలియ రజ పరిషుద్ర వ సర్వశక్తి మంతుడా ధర్మాధికారి నీకు వందనాలు ప్రభా వేలాది దూతలతో కూడిన మా ఉన్నతమైన గొప్ప దేవా నీకే స్థూతున్న తండ్రి స్థుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకి మీకే చెలునగాక తండ్రి దేవాయచు ప్రభా మమ్మల్ని తర్జలిక నిలవేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభా ప్రతి ఒక్క కీరు నుంచి ప్రభా గద్దించి కొట్టి వేసే ప్రభాని యొక్క మేళల చేత నింపుతున్నందుకున్న దాన్ని బట్టి నీకు వంద నాలుగు ప్రభా దేవాచు మీరు మమ్మల్ని కాపాడుతున్న ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలుగు ప్రభా కృతజ్ఞతలు తండ్రి తుదులు స్తో దేవాయసు ప్రభా మరి వాక్యం చేత మీరు మాట్లాడినారు ప్రభ దేవాయస్రభ ఇంకా మాలో ఏదైనా ఇంకా ఆశకరమైనది ఉంటాయి ప్రభా తీసుకుండి ప్రభా నీ సన్నిధిలో ప్రభ మేము ఒప్పుకుంటాం ప్రభా మాకు చూపించండి ప్రభా దేవాయప్రభ ఇంకా మాలో ఉన్న ప్రతి బలహీనతని గద్దించి కొట్టివేసేయండి ప్రభా దేవాయసు ప్రభ మేము చూడాలి ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనతను మేము మార్చుకోవాలి ప్రభా దేవాయసు ప్రభ ఐసీఆ మరి ప్రతి ఒక్కటి కూడా ప్రభా నీకిష్టపూర్వకంగా మేము నడుచుకోవాల ప్రభా దేవాయసు ప్రభా ఇంకా మాలో ఆయుధకరమైనది ఉంటాయి ప్రభా అది చూపించని ప్రభాని సన్నిధిలో ఒప్పుకొని అది మేము తండ్రి దేవ మాకు చూపించని ప్రభాని వెళ్ళాలి తండ్రి దేవాయస్రభా నిర్లక్ష్యమైన జీవితం నుంచి వెళ్ళేలా దయచండి ప్రభా దేవాయప్రభ మరి నిశ్చితాంతా మేము నడవాల ప్రభా దేవాయసు ప్రభాని యొక్క వాకు తరంగం ప్రభా మేము నడవాల ప్రభా దేవాయప్ర ప్రభా మేము బాగున్నా గేమ్ కావాల ప్రభా దేవాయచ ప్రభా నువ్వు అన్న ప్రభా మరి ఆత్మ మూలంగా నీటి మిగతా ప్రభా మరి నీ యొక్క రాజ్యంలో మనం ప్రభా దేవాయచ ప్రభా మరి మేము ఏదైనా గాని ప్రభా ఆత్మీయంగా ఎదగాల ప్రభా ఇంకా మేము ఉండద్దు ప్రభా ఇంకొక వేళ మాలో అది ఉగ్రీరు ఉంటే ప్రభా తీసిపోయింది ప్రభా దేవాయప్ర ప్రభా ఈ యొక్క వాక్యానుసారంగా మేము నడవాల ప్రభా ఏసా నియంతో భయం భక్తి కలిగి ప్రభా దేవాయేసు ప్రభ ఇంకా మాలో బలహీనత ఉంటే ప్రభా చూపించండి ప్రభా నీ సన్నిధిను గోపుకొని వదిలేస్తాం ప్రభా దేవాయ ప్రభ మరి మీద మాకు సహాయపడండి ప్రభా దేవాయప్రభ నీ యొక్క పరిశుద్ధాత్మశక్తి ప్రభా మాకు దాయిచ్చండి ప్రభా ఏసు ప్రభా మరి నొక్క ఆత్మచిత మాకు నడిపింపు దాయించని ప్రభా నీకే స్తౌతం నీకే వినాలండి దేవాయచ ప్రభ ప్రతి దశలో యొక్క అస్తమ్మకు తోడించి నడిపించండి ప్రభా దేవాని యొక్క సాయం మాకు కవల ప్రభా వేల ప్రభా మా కుటుంబాలను కూడా ప్రభా మీరు కాపాడండి రక్షించండి ప్రభావ ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని కూడా ప్రభా కాపాడండి ప్రభా వారిని కూడా మీరు రక్షించండి ప్రభా ప్రభా ప్రభా మరి ప్రతి ఒక్క హృదయంలో ఉన్న బాధ వేదన దుఃఖాన్ని మీరు తీసుకువచ్చే ప్రభావం ప్రతి ఒక్క హృదయాలు గొప్ప దేవుడు ప్రభా ఏసు ప్రభావ ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకి ముట్టి స్వస్థపరిచి వారి కందరికీ కూడా ప్రభా నీ యొక్క జీవంని కుమరించండి ప్రభా నీకే స్తౌతం నీకేమన్నాండి దేవా ఏసు ప్రభాని యొక్క పరిశుద్ధతలో ప్రభా మమ్మల్ని ముద్రించండి ప్రభా దేవాచు ప్రభావ మరి నూరంలో ఉంది ప్రభా దేవా ఇంకా మాలో ఏదైనా ఉంటే చూపించండి ప్రభా దేవాచు ప్రభా మాలో నిర్లక్ష్యం తనం నుంచి వెళ్ళాలయచ్చింది ప్రభా దేవ మేము నీ సన్నిధిలో ప్రార్థించాల ప్రభా మేము పట్టుదలగా ప్రార్థించాల వాక్యాలు ధ్యానించే దాని ప్రకారం మేము నడుచుకోవాలా ప్రభా ఏసు మరి విని యథావిధంగా మేము వెళ్ళిపోయేవార కాకుండా ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా మా వృద్ధల్ని మేము ఆడబెట్టుకోవాలి ప్రభా దేవా విన్న వాక్యాన్ని మేము దాన్ని ప్రాక్టీస్ చేయాల ప్రభా దివా మేము నడవాలా ప్రభా యేసూ ప్రభా మాకు నడిపించని ప్రభావం కావాలి ప్రభా ఏ రెక్కల కింద మా అందరినీ భద్రపరచుకోని ప్రభా యొక్క రాకడికి అందరినీ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆశీర్వాదం మన పరువైన ఏసు క్రీస్తు సమధ నడిపింపు మనందరికీ సదర కాలంతో My friends, Matt.